Brother and sisters, Lord, na. Sister, we prepped the prayer. We're making a prayer that we start by Okoro. Today we are planting the right place titled verwirsch paid하는 Michelle毅 and news like our descendant against one big papa. We're doing a meeting on behalf of ourselves on Zepha Sister, he's talking about John Brother is my name, Dr. Kalanar lake Healerly Thay Hzaya. I hope you will all join in my sorrow, and try and criticize it as well. ఔషధ సర్వ శక్తి మంత్రుల సర్వాధికారిని వందరాళ్ళు ప్రభా స్ మహిమ గణత ప్రభావం ప్రభా ఈ యొక్క ఈ వల్ల మీకే చలును గాక దేవాసూ ప్రభ మరి యొక్క సమయంలో ప్రార్థిస్తుందిగా తండ్రి మరిన్ని మా మధ్యలో ఉంచండి తండ్రి దేవాసూ ప్రభ హృదినదిన ప్రభ లోకం అంతటా చూసే ప్రభా ఎంతో ఘోరంగా ఉంది ప్రభా ఈ యొక్క గలిబిల నుంచి కూడా ప్రభా మీరు మమ్మల్ని తప్పించే ప్రభా మీ యొక్క పరిశుద్ధతలు తండ్రి అందరినీ ముద్రించుకున్నందుకు నీకు లెక్కలను వందనాల ప్రభా కృతజ్ఞతలు తండ్రి దేవాయేశు ప్రభ మరి మేమంతా కూడా ప్రభావ కూడి ప్రార్థిస్తున్న కదా తండ్రి ప్రతి బిడ్డతో మా జీవితాన్ని మేము సరిదిద్దుకోవాలి తండ్రి నువ్వు చూస్తున్న కలిగి మేము జీవించాలి తండ్రి ఎక్కడ కూడా ప్రభా మేము దృష్టికి చోటు ఇవ్వద్దు దేవాస్సు ప్రభావ ప్రతిరోజు నేను స్తుంచాలా ఆరాధించాలా అనేకులకు ప్రభా నీ నీతిని సతని మేము ప్రకటింపచ్చాలి తండ్రి దేవాయసు ప్రభా మేము ఎక్కడ పోయినా గణిప్రభ సాక్ష్యంగా నిలబడాలి ప్రభా సాయపడమని ప్రార్థిస్తాం తండ్రి ఎంతో మంది ప్రభ మరి సేవ ఉన్నారు ప్రభా ప్రతి సేవ జీవితం లెలా ఫలిభరితనేది మా సేవ ఈ ఆత్మ కూడా నశించుకోవడానికి వీలేదు ప్రభా మరి ప్రతి ఆత్మని ప్రభాని సన్నిధికి నడిపించాలి రాలేని పరిస్థితుల్లో ఉన్నవానంగుల ప్రభా జ్ఞాపకం చేసుకోండి వారికి కూడా ప్రభా నీ సన్నిధికి ప్రభా కాలు మిసుకొని లాక్కారండి ప్రభావ దివాయి సు ప్రభావ ప్రతి బిడ నీ యొక్క టైం తీసుకోవాలా కేటాయించాల ప్రభావ ప్రతి ఒక్క మనసు ప్రభ నీ వైపు కేంద్రీకరించుకోండి నేను స్థుతించుటకు ఆరాధించుటకు తండ్రి ప్రతి ఆత్మల చేత మీరు మాట్లాడండి ప్రభావం మరి పాట ద్వారా మయమ పొందండి మాకు చిత మీరు మాతో మాట్లాడండి మా జీవితాలు సరిదిద్దుకునేలాగా తండీ మాలో ఇంకేదైనా ప్రభావ చూపించండి ప్రభావ నీ సన్నిధి ప్రభావం వాటిని ఒప్పుకొని విరిచిపెట్టేస్తాం తండీ దివాసు ప్రభ మాకు ప్రతిరోజు కూడా ప్రభాని యొక్క పరిశుద్ధాత్మ ప్రభ నూతనంగా మేము పొందుకుంటూనే ఉండాలి ప్రభా మాకు సాయపడమని ప్రార్థిస్తాం తండీ దివాసు ప్రభ మరి ఆద్యంతం మీరే తోడే నడిపిస్తారని ఏసుక్రీస్తున్నాము మేము ప్రార్థిస్తాం తండ్రి ఓమేలా మీరు పాట పాడం సిస్టర్ సంగీతము బలమైన కోటయను జీవాధిపతి ఆయని నా జీవితకామల స్థుతి దను ఆయనే నా సంగీతము స్తుల మధ్యాలు చేసి దూతల పొగడే దేవుడాయని స్థూతుల మధ్యాలు నివాసం చేసే దూతల పొగడే దేవుడాయని వేడు చుండు భక్తుల మొరలు వినీ వేడు దిక్కులే నిల్ల కుదేవుడాయని దిక్కలే ని పిల్ల కువుడాయని ఆయనే నా సంగీతము బలమైన కోటయను జీవాధిపత ఆయని జీవిత కాలం స్తుంచేదను ఆయనే నా సంగీతము ఇద్దారు ముగ్గురున్న నాబునా ఏకీభవించిన వారి మధ్యలో నా వింశవారి మధ్యా దనని నా మనదేవుని స్వరములూ ఎత్యం స్తుంచదము స్వరములూ నిత్యం స్తుంచదము యన సంగీతము బలమైన కటాయను జీవాధిపతయ జీవిత కాలమిల్లా స్దను ఆయన సంగీతము సృష్టికర్త క్రిస్తుయేసునా జీవిత కాలమెల్ల స్దను సృష్టికర్త క్రిస్తుయేసునా జీవిత కాలమెల్ల స్తుదను రాకడ ప్రబుల నిత్య ముందు కడలో ప్రభులో నృత్య ముండు బ్రొకె దమ్స్ తిన్షే దాము పొగడదాము బ్రొకె దమ్స్ తిన్షే దాము పొగడెదము ఆయన సంగీతము బల మైనా జీవాధిపతియు నా జీవిత కాలం స్థుతించేదను ఆయనే నా సంగీతము ప్రైజ్ లాడ్ థ్యాంక్ యూ సిస్టర్ మన మధ్యలో ఉన్న క్యాథరిన్ సిస్టర్ వాకింగ్ లోకి నడిపిస్తారు ప్రైజ్ లాడ్ సిస్టర్ ప్రైజ్ లాడ్ సిస్టర్ వాయిస్ వినిపిస్తుందా సిస్టర్ బ్రదర్ సిస్టర్స్ అందరికి ప్రేజ్ అలార్డ్ మరి స్కైప్ వచ్చిన పత బ్రదర్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ అలార్డ్ ఈ రోజును వాతానికి నెలబెట్టిన దేవునికి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను ఈ రోజు దేవుడు ఇరిమియా ద్వారా మనతో మాట్లాడుతా ఉన్నాడు మరి ఈ రోజు ఏ విధంగా దేవుని సంఘం ఏ విధంగా చెడిపోయింది మరి దేవుని ఆరాధన స్థలంలో దేవుడు నివాసం చేయాలనుకుంటున్నాడు కానీ ఇక్కడ స్థలంలో మరి దేవుడు నివాసం చేద్దాం అనుకున్న దాంట్లో మరి దేవుని బిడ్డలు ఏ విధంగా జీవిస్తున్నారు అనేది దేవుడు మాట్లాడుతున్నాడు మరి ఇక్కడ దీన్ని బట్టి చూస్తే మనము దేవుని సుతించి ఘనపరిచి మైమపరిచి తన చిత్త నేను మనం తయారు కావాలని ఈ రోజు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు ఇందులో హిర్మియా ఏడాధ్యాయము చూసుకుందాము స్తోత్రం నయన జీవంగల తండ్రి నీకు వందనలు స్తోత్రం ఇచ్చిన యేసు ప్రభ సమయము దినం బట్టి వందనాలు ప్రభ వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి ప్రభ మమ్మల్ని బలపరచండి తండ్రి ముందుకు నడిపించండి మీరు రాకడాక ఎస్సు ప్రభా తరలో ఉంది కనుక ప్రభ మేము సిద్ధపడాలా అనేక మందిని సిద్ధంగా మేము తయారు చేయాలా ప్రభ మరి అనేక విషయాల చేత మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారు ప్రభా మరి చూపిస్తున్నారు దేవా మా జీవితం మా మార్గం ఏ విధంగా ఉందో మీరు చూపిస్తున్నారు నాయన ఇంకా మేము సరిదిద్దుకొని జీవితంలో ఉంటున్నాం నాయనా ఇంకా పరిశుద్ధంగా జీవించాలని కొరకు నాయన తండ్రి ఎస్సు ప్రభా ప్రతి ఒక్క మేము దిద్దుకోవాలా ప్రభా మళ్ళ ఎటువంటి తప్పులు పాపాలున క్షమించి కడిగి పరిశుద్ధపరిచి ఇంకా నీకు సమర్పణ జీతం కలువచేటకు మాకు శక్తి దయచేసి ముందుకు నడిపించి నీ వాకి మాట్లాడి ప్రతో కమ్మైమై నీకే కలుగును గాక లేసి మరి వేడుకుంటున్నాం తండ్రి ఐ మైన్ ఇరిమియా అధ్యాయము మొదటి వర్షం చూసుకుందాము యహోవ యుద్ధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాకు నీ యహోవ మందిరము ద్వారా ఉన్న ఈ మాట అచడే ప్రకటింపుము ఇక్కడ ఇమియా ద్వారా దేవుడు మాట్లాడుతా ఉన్నాడు ప్రత్యక్షమైండు ఇక్కడ ఇర్మియాకు దేవుడు ప్రత్యక్షమైండు ఈరోజు వాళ్ళ జీవితాల్లో దేవుడు అనేకమైన విషయాలు కాదా బయలుపరుస్తా ఉంటాడు అనేకమైన విషయాలతో మనతో మాట్లాడుకుంటాడు ఇక్కడ ఇర్మియాకు దేవుడు ఏమై ఉన్నాడట ప్రత్యక్షమవుతున్నాడు చూ దేవుడు వాకు మరి ఏమంటే దేవుడు ఎవరో మంది ద్వారా ఈ మాట అతడినే ప్రకటింపుము ఎక్కడ నిలబడట్ ఎవో మందిన నిలబడి ఈ మాట ప్రకటింపు కదా ఎక్కడ నిలబడిట్టు మందిరము ద్వారము దగ్గర నిలబడి నా మాటలు అక్కడ సుఖమంటుడు అంతే దేవుడు మరి మందిరముగా అక్కడ ఆరాధన చేస్తున్నారు ఇజ్రాయల ప్రజలు మరి వాళ్ళు ఏ విధంగా జీవిస్తున్నారు అన్నది కింద అనేక విషయాలు ఇండియాకుంటారు దేవుడు యుద్ధ అంటే యుద్ధ దేవుడికి తెలుసుకున్న వాళ్ళు దేవుని దాకా పొందిన మీద దేవుడు మీరు ప్రవహించే దేశంలో మీరు వివాహం చేసిన ఎన్నో దేశాలు దేవుడు తెలియజేస్తా ఉన్నాడు దేవుడు ఎక్కడ వీళ్ళు ఈ విధంగా మరి ఇర్మకు ప్రత్యక్షమై మరి మధ్యం దగ్గర మరి ఎందుకో దానం దగ్గర నిలబడి ఈ మాటలు అతికనే ప్రకటించమని చెప్తున్నారంటే ఎవరితో పడి వారులారా యో మాట వినుది ఎవరిని చెప్పమంటున్నారో యోదా వారులారా యహో మాట వినుంది ఈ ద్వారంలో ఎవరైతే ప్రవేశిస్తారో అంటే దేవుని దేవుని బిడ్డలు ఒక మందిరం అని కట్టుకొని ఆ మందిరంలో ఎవరైతే ప్రవేశిస్తారో వాళ్ళతో అక్కడ దగ్గర నిలబడి వాళ్ళకి మాటలు చెప్పు ఇర్మియా అని ఇర్మియాతో ఉన్నాడు దేవుడు అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే యహోవకు నమస్కారం చేయుటకే ఈ ద్వారంలో అంటే ఎక్కడ చేసిన వీళ్ళ నమస్కారం యహోవకు నమస్కారం చేయటకే ఈ ద్వారంలో పడి ప్రదేశించు యుదావారులది యహో మాట విరుడి సైన్యములకు అధిపతి యుగో సైన్యంలో అధిపతి యగు ఇజ్రాల్ యొక్క దేవుడు అగు ఇలాగు సెలవిస్తున్నాడు వాళ్ళ దేవుడు చెప్తా ఉన్నాడు ఏమనంటే నేను ఈ స్థలంలో మిమ్మను నివసింప చేయనట్లు మీ మాత్రంలో మీ క్రియలను ఎందులో దిద్దు ఎందుకు దేవుని బిడ్డలే కదా దేవుని వాగ్దానం పొందిన బిడ్డలే కదా వీళ్ళు దేవుని గురించి సమస్తం తెలుసుకున్న వాళ్ళు వీళ్ళు యూధ మతస్థులు కదా యూధ కదా యూధ గోత్రం వాళ్ళు వీళ్ళంతా దేవుని విషయంలో వాగ్దానం చేసి దేవునితో ప్రామిస్ పొందుకొని కదా దేవుని విషయాల్లో అన్ని తెలుసుకున్న వాళ్ళు ఎందుకంటే ఆది మనకు అక్కడ దేవుడు వాళ్ళకు యూధ గురించి ఎంత మంచిగా చెప్తాడంటే ఒక్కొక్క గోత్రం గురించి వివరించి చెప్తా ఉంటాడు ఆది కాండము యాభై అధ్యాయము నలభై తొమ్మిదో వచనంలో నలభై అధ్యాయము ఆది కాండము నలభై తొమ్మిది పదో వచనంలో శిలాహ వచ్చి వరకు యూధా యుద్ధ నుండి దండము తొలగదు అతని కాలు మధ్య నుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విజులయ్యుందురు దేవుడు మరి యూధా గోత్రంకి ఇది చేసిన ప్రామిసు తొమ్మిదో వచనంలో ఏమంటాడు యూధా కొమ సింహము నాకుమారుడు ఏమంటున్నాడు యూధా కోదమ సింహను నా కుమారుడు అంటున్నాడు దేవుడు అంతగా వాగ్దానం చేసిండు యూధాకి నీవు పట్టిన దానిని తిని వచ్చిటివి సింహము వలను గర్జించు ఆడు సింహం వలను అతడు కాళ్ళు మురుచుకొని పండుకొనను అతను లేపువాడు ఎవడు ఎవ్వరు కూడా లేపరు ఎందుకంటే దేవుడు యూద మరి గోత్ర చాలా దేవుడి విషయాలు ఆ గోత్రం నుంచి దేవుడు అనేకమైన విషయాలు వాళ్ళకు భయపరిచి దేవుడికి చేసుకొని వస్తున్నప్పుడు వాళ్ళు మరి అనేక విషయాల్లో ఉంటారు కదా దేవుని విషయాలు చూడు దేవుడు ధైర్యం చెప్పుకొని కూడా వాళ్ళు భయంకరంగా జీవిస్తూ మరి ఎన్ని విషయాలు అంటే మరి అక్కడ యూదా యూధ గోత్రం వాళ్ళు ఆది కాలంలో దేవుడు మాట్లాడినప్పుడు యహస్వ కాలంలో కూడా దేవుడు ఇజ్రాయేల్కి చేసిన ప్రతి ఒక్కటి కూడా వాగ్దనం పాలు తేనెను ప్రవహిస్తావు చూడు దేవుడు అనేకమైన విషయాలు తెలియదు కదా యహస్వ కాలంలో కూడా అక్కడ కుటుంబం పట్టబడతాది యూధా గోత్రంలోకి వెళ్ళి కదా జబ్బి అని మనమడు అక్కడ మరి ఆకాను కూడా అక్కడ పట్టబడతాడు చూడు ఎంత మరి భయంకరమైన ఇజ్రాయల ప్రజలు దేవుని బిడ్డలు మరి అక్కడ దేవుని మందిరము చేసుకొని వాళ్ళ పాపము దేవుడికి విరుద్ధంగా పాపం చేస్తూ అందుకే దేవుడు ఇజ్రాయేల్ మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు ఏ విధంగా చెడిపోయినారు వీళ్ళ జీవితాల్లో ఏ విధంగా చెడిపోయినాయి కదా దేవుని బిడ్డల మధ్యలో చూడు అనేక మంది మందిరం కట్టుకున్నారు కదా అనేకమైన మందిరాలు కాలంలో చూస్తాము వ్యాపారో శ్రీరాం మందిరాలు తయారైనాయి కదా సమయంలో చూస్తాము కదా రాతుల గ్రంథంలో కూడా మొదటి రాజుల గ్రంథము కీర్తనలో ఎస్షయా ఇర్మియా వేడి దాకా వరకు దేవుని మందిరము భయంకరంగా చెప్పి దేవుని బిడ్డలు అందుకే అని మరి తన బిడ్డలు ఏ విధంగా ఉంటున్నారంటే ప్రవేశించి ఉదాహరణ వినిపించు దేవుహో వీలా శ్రమించినట్టు వీళ్ళు నివసింప చేయనప్పుడు మీ మార్గంలో మీ క్రియలో దిద్దుకోనుండి అంటే ఎందుకు దిద్దుకోవాలి వీళ్ళ మార్గంలో మంచిగా దేవుడు సూచించేవాలే కదా ఆరాధించేవాలే కదా భయంకరంగా ఉన్నాయి ఎక్కడ వీళ్ళు మీ క్రియలను దిద్దుకోండి ఈ స్థలము యహో ఆలయము ఈ స్థలము యహోవ ఆలయము అని మీరు చెప్పుకున్న చిన్నారే ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకున్నాక ఈ మాట ఆధారము చేసుకున్నాక ఏ మాటలు అంటే అబద్ధమైన మాటలు కదా వీరు ఏ మాటలు ఆధారము చేసుకుంటున్నారు అంటే మందిరంలో ఈ ఆధారం చేసుకుంటారు ఈ మాటలు మోసకరమైన మాటలు దేవుడు చెప్పిన మాటలు కాకుండా లో ఇష్టాంతరమైన జీవితము జీవిస్తా అందుకే దేవుడు మరి కీర్తనలో ఒక మాట దేవుడు అక్కడ రాస్తుంటాడు అనమాట ఆ భక్తులు కీర్తనలు డెబ్బై ఎనిమిది కీర్తన డెబ్బై ఎనిమిది యాభై ఎనిమిది వచ్చిన చూద్దాము వారు ఉన్నత పుట్టించి ఉన్నత స్థలంలో వారు ఉన్నత స్థలం బట్టి ఉన్నత స్థలంలో కట్టి ఆయన విగ్రహాలు పెట్టుకొని ఆయన కలగజేసింది దేవుడు చూసి అద్దయించి ఏం చేసి ఆయన విడిచిపెట్టాను దేవుడు విడిచిపెట్టేసిండు ఎవరైతే ఉంటాం దేవుడు పెట్టుకుని ఆయన రోజులు ఖాళీ కాబట్టి దేవుడు చూసి ఇంకా నేను ఏం చేసిందంటే శివరామ మందిరంలో తాను మనిషి దేవుడు ఆయన విడిచిపెట్టినంటున్నారు ఎందుకు మరి దేవుడు నివాసం చేస్తాడని ఇక్కడ వీళ్ళు ఆరాధన చేస్తున్నారు కదా వీళ్ళు ఏమైందంటే వీళ్ళు ఆధారం చేసుకుంటారు అబద్ధమైన దాన్ని మోసకరణ మాటలు ఆధారం కాబట్టి దేవుడు దాన్ని ఏం చేసినట్ట విడిచిపెట్టినంటున్నాడు ఆ మందిరాలనే తీసివేసిండు మరి శిలోహాను మందిరాలను ఇవన్నీ తయారు చేసుకొని దేవునికి ఏం చేసినట్టు రోషాన్ని పుట్టిస్తున్నారు కదా దేవుడు ఎవరైతే విరుద్ధంగా ఉంటారో దేవుడు తన బిడ్డలని భూమి మీద ఉంచలేడు ఎందుకు అంటే దేవునికి విరుద్ధంగా ఉంటే ఎవరిని కూడా ఉంచలేడు చూడు యూజ గోత్రం కట్టబడినప్పుడు ఆక్రాం చేసిన పాపానికి మరి ఎంత ఆ గోత్రంలో వంశుడు అందరూ మరి మూగ జీవులను కూడా దేవుడు చూడకుండా నాశం చేసి ఒక్క చేసిన ఒక మనిషి తప్పు పాపం వల్ల కదా అన్ని బలైపోయినాయి కదా ఆ వంశంలో ప్రతి ఒక్కటి అందుకే దేవుడు గుర్తు ఉంటాడు అయినా కూడా దేవుని తెలిసి కూడా వీళ్ళు దేవుడికి విరుద్ధంగా పాపం చేస్తా ఉన్నారు అందరికీ మీ జీవితాలను ఏం చేసుకోమంటున్నాడు దేవుడు దిద్దుకోనండి కదా మీ మార్గంలో మీ క్రియలను దిద్దుకోనండి దేవుడు ప్రతి ఒక్క దగ్గర మనం హెచ్చరిస్తూనే ఉంటాడు కదా మన మార్గంలో ఏ విధంగా ఉంటున్నాయి మన క్రియలు ఏ విధంగా ఉంటున్నాయి మా తలంపు ఏ విధంగా ఉంటుంది దేవుని పట్ల మనం ఆసక్తి కలిగి ఉంటున్నామా దేవుని పట్ల భయం కలిగి ఉంటున్నామా కదా మనం అనేకమైన విషయాలు బోధిస్తూ ఉంటాం కదా అనేకమైన వాక్యాలు బోధించడం వల్ల కూడా మాటలు కూడా తప్పిపోతా ఉంటాయి కదా తానితలు అంటుంటాడు అనేకమైన మాటల చేత దోషం కలదంటాడు కదా దాని వాళ్ళ తప్పిపోవచ్చు కూడా అంటాడు పామెతలు కదా అందుకే మనము దిద్దుకోవాలా ప్రతి ఒక్క మార్గము ఏ విధంగా ఉంది మనం బోధిస్తున్నామా మనం జాగ్రత్తగా బోధిస్తున్నామా ఏ విధంగా ఉంటున్నాం మనము దోషం కలదు అనేక మాటల చేత అందుకే మనం అంటున్నాడు మన మార్గములను దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నామే దేవుని ఆలయం అని మనం ప్రవేశిస్తున్నామే మరి ఆలయంలో దేవుడికి రోషం పుట్టిస్తా ఉన్నారు దేవుడికి విరుద్ధమైనది కదా దేవుడికి ఇష్టం అందుకే దేవుడు అంటున్నాడు మీ స్థలంలో యహోవ ఆలయము ఈ స్థలము యహోవ ఆలయం అని మీరు చెప్పుకుంటూ చున్నారు కదా మరి ఈ మోచక మాటల ఆధారము చేసు కొనకుడి మీ మార్గంలో మీ క్రియలను మీరు యథార్థంగా చక్కపరుచుకొని ప్రతి తన పొరుగు వాని తప్పక న్యాయము జరిగించి జరిగించి అంటే మనం జరిగించినప్పుడే కదా మన మార్గంలో మన క్రియలను మనం ఏం చేయాలి యథార్థంగా చక్కపరుచుకోవాలా గత ప్రతి ఒక్క మార్గం మనం అనుకుంటాం మనం చక్కగా నడుస్తున్నామని మనం దేవుని బోధిస్తున్నామని ఎన్నో మనకు మోసకరమైన మాటలు ఆధారం చేసుకుంటాం అందులో చేసుకోవాలి చేసుకుంటాము బైబిల్ని లేని మాటలు ఆధారం చేసుకోకూడదు ఒక్కొక్క మాటకి దేవుడు ప్రతి ఒక్కటి జాగ్రత్తగా మనం ఏ విధంగా పాటించాలి చూసుకోవాలి ఒకటికి పది సార్లు మనం ఏ విధంగా తప్పిపోతున్నాం నేను బోధిస్తున్నానా ఏ విధంగా బోధిస్తున్నా నేను ఏ విధంగా బో నేను తోవన నడుస్తున్నానా నా కళ్ళు విధంగా పోతుంది నా శరీరము నలుగురు మధ్యన తిరుగుతుందా ఏ విధంగా తిరుగుతుంది యథార్థంగా ఉంటుందని నా మార్గము మనం తక్కపరచుకోవాలి అప్పుడే కానీ దేవుడిని రాజ్యంలో మనం పశుదపరచబడుతున్నాం ఆయన స్వరం మనం ఆయన రాజ్యానికి కావలసిన అర్హతను మనం కలుగజేస్తాడు దేవుడు మళ్ళీ ఒక్కటి కూడా తప్పున్నాను దేవుడు ఏది కూడా మనకు బయలుపరచలేడు ఏం జరగబోతుంది కూడా నీకు తెలియకపోతే మన కుటుంబము ఏ విధంగా ఉంటుంది సాక్షిగా చెప్పండి ఉండలేదు అందుకే దేవుడు అంటుంది అలా మీ మార్గంలో మీ క్రియలను మీరు యథార్థంగా చక్కపరుచుకొని మనం అది అన్ని కూడా చక్కపరుచుకోవాలి ప్రతి దినము ఈ రోజు ప్రతి దినము ఆదర ఆరాధన జరుగుతుందా వాక్యము చెప్తున్నావా మనం జాగ్రత్త చేసుకోవాలా ప్రతి వాక్యం చేత మనము శుద్ధీకరించుకోవాలా దేవుడు అవును ఇది అన్నాడు ఇది కాదు ఇది చెయ్యద్దు దేవుడు చెప్పిన మాట కదా మనుషులు చెప్పిన మాటలు ఆధారం చేసుకోకూడదు మోసకాలన్న మాట చెప్పినా కూడా మనం తినకూడదు ఇక్కడ దేవుడు ముందుగానే హెచ్చరించినప్పుడు మా దాన్ని మన బతకాల దాని దగ్గరనే కూర్చొని మనం అడగలవు నువ్వు లోకం సమాజం అంటే ఇది చెప్తుంది కదా ప్రవ్వ మరి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కదా దెవ్వ నువ్వు తెలియ నువ్వు మాట్లాడు ప్రభ ఎవరో చెప్పిన మాట నేను విదనని నువ్వు జాగ్రత్తగా ఆయన మాటలకు నువ్వు చెవియొగినప్పుడు నీ మార్గం అన్నీ దేవుని దగ్గర అడుగుతున్నావు కదా నువ్వు మనుషుల మీద ఆధారపడతలేవు అందుకే నీ మార్గము నీ క్రియలు యథాధంగా చక్కపరిచినప్పుడే ప్రతి ఒక్కాడు తన పొరుగు వాని తప్పక న్యాయం జరిగించి పరదేశులను తండ్రి లేని వారిని వెదవరాలను బాధింపకూ ఈ చోట నిర్దోష రక్తము చిందికూ మీరు మీకు కీడు కలగజేయు అన్య దేవతను అనుసరించి అనుసరింపకూ ఉండిన ఏడల ఈ స్థలము తమకు నిత్యము నిత్యంగా ఉండుటకై పూర్వకార్మున నేను నీకు పితులకు ఇచ్చిన దేశమును మిమ్మను కాపురముంచుదును ఎప్పుడైతే ఇది చేస్తో అప్పుడే దేవుని సంధ్యలో తయారవుతావంటు ఖచ్చితంగా మన జీవితాలను చక్క పరుచుకున్నప్పుడే జరిగించినప్పుడే కదా అప్పుడే పరదేశంలో తండ్రి లేని వారిని విధవరాలను బాధింపకూ ప్రతి చోటు నిర్దేశం చెందింపకయు మీకు కీడు కలగజేయి అన్య దేవతలను అనుసరింపకయు నుండిన ఎడల ఈ స్థలము నిత్యముగా నుండుటకై పూర్వకాలంలో నేను మీకు ఇచ్చి మీ ఇతరుల ఇచ్చి దేశమును కాపుర ముంచును దేవుడు ఏమి ఇచ్చి మనకు వాగ్దానము అబ్రాంకి ఏం చెప్పిండు ఈ ఏం చెప్పిండు యాకోకి ఏం చెప్పిండు దేవుడు వాళ్ళకు పాలు తీరని ప్రవహించే దేశానికి వాళ్ళు నడిపిస్తాను ఈ రోజు అదే మన గమ్యం అదే మన వాగ్దానం కదా పూర్వం నుంచి దేవుడు మనకు అనేకమైన విషయాలు తెలియజేస్తూనే ఉంది మధ్యలో నుంచి దేవుడు మనకి ఇచ్చిన వాగ్దాలన్నీ ఇవ్వేసి వారి వరకి దేవుడు అయిన రాజ్యం ఉంది ఆ రాజ్యం దిగబోతుంది ఇప్పుడు భూమికి ఆ రాజ్యంలో నువ్వు ఉండాలంటే నువ్వే ఉండాలా ఇవన్నీ నీలో కలిగి ఉండాలా మీ మార్గం అంతా సక్రమంగా ఉండాలా మీ జీవితం అంతా సరి చేసుకొని ఉండాలా మీ మార్గంలోని దిద్దుకొని ఉండాలా కదా మన క్రియలన్నీ దిద్దుకొని ఉండాలా మన మార్గం దిద్దుకొని ఉండాలా ప్రతి ఒక్క చోటు కదా ప్రతి ఒక్కటి మోసకాలమైన మాట నుంచి మనం ఆదాయం చేసుకోవద్దు ఎవరు చెప్పిరని మనము ఇక్కడ బోధించడానికి వీల్లేదు దేవుడు చెప్తున్న ఒకటే మాట మరి ఇన్యాకు మరి ఇన్ని రోజుల నుంచి మరి యూధా గోత్రం నుంచి దేవుడు మాట్లాడింది కదా దేవుడు వాగ్దానం వాళ్ళకు కూడా కదా వాళ్ళ ఒక స్వాస్థ్యం అనేది కదా వాళ్ళ చొప్పున నడువు మన చెప్పింది కదా మరి ఎందుకు తాపిపోతుంది యూధా గోత్రము అంటే మరి సరైన మార్గం లేక దేవుడు ఇక్కడ ఇర్యాని లేపేండు చూడు యూదా గోత్రం అని చెప్పుకొని తిరుగుతుంది కదా ఈ గోత్రం ఎంత భయంకరంగా చెడిపోయిందని దేవుడు ఇక్కడ చూపిస్తా ఉన్నాడు అప్పుడే కానీ నువ్వు ఆయన రాజ్యంలో ప్రవేశించలేము ఆ పాడు ప్రవేశించ రాజ్యంలో మనం ప్రవేశించలేము ప్రతి ఒక్క దాంట్లో జాగ్రత్త పరుచుకొని మనము కూడా మనము తీసుకొని ఆశించనికి కూడా వీలలేదు ఎవరి కొరుగు వానికి కూడా మనము ఆశించనికి వీలలేదు అందుకే దేవుడు ప్రతి ఒక్క పది ఆజ్ఞలో రెండు ఆజ్ఞులు కూడా ఉల్లంఘించాడు అన్ని గుత్తమైనాయి అందులో ఆజ్ఞులు ఏదైనా తప్పిపోయినావు అనుకో నువ్వు దేవుడికి వరసుడు కాలేవు దేవుని స్థానంలో నేను నిలవడానికి అర్హత లేదు మనకి మనం ఇన్నిగాన వాక్యాలు చెప్పి మనమే తప్పిపోతే ఏ విధంగా ఉంటుంది దేవుడికి చెప్పండి ఎంతగానో దుఃఖిస్తాడు కదా దేవుడు అయ్యే ఇన్ని రోజుల నుంచి నేను చెప్తూనే కదా దేవుడు ఇంతగానో ధర్మశాఖ మన మధ్యలో పెట్టింది ఇది లేక ఎంతో నశించిపోతున్నారు కదా మరి ఆనాడు ధర్మశాస్త్రం లేక వాళ్ళకు తెలియజేయక ఎంతో మంది ఇజ్రాళ్ల ప్రతి చేరపటబడ్డరు పోడగొట్టుకున్నారు వాళ్ళ జీవితాలను నాశనం చేసుకునున్నారు ఎందుకంటే దేవుడు ధర్మశాస్త్రం పోడగొట్టుకున్నారు వాళ్ళు ఈ రోజు మనకి ఇంతగా దేవుడు సమీపంగా ఉన్నప్పుడు దేవుడు తెలియజేసినప్పుడు మన జీవితాలను ఇంకా చక్కపరచుకోమని దేవుడు మాట్లాడుతున్నప్పుడు మన జీవితం యదార్థంగా ఏ విధంగా జీవించాలా దేవుడికి ఏ విధంగా జీవించాలా మనం ఇంకా పరిశుద్ధంగా జీవించాలా ఈ ధన్యత ఇస్తున్నందుకు దేవునికి కోట్లాది వందనాలు చెప్పాలా ఎవరు ఇవ్వలేరు ఈ ధన్యత దేవుడు అంతగానని కృప మనం రక్షించి ప్రేమించేస్తాను తండ్రికి తీసుకొని వస్తుండే ప్రతి ఒక్కటి మనకు బయలుపరుస్తున్నప్పుడు మనం ఏ విధంగా ప్రతి దినం పశుదపచ్చబడాల మనం దిద్దుకోవాలా దేవుడు మన మార్గాన్ని మన క్రియలను దిద్దుకోమంటున్నాడు కదా అందుకే దేవుడు ఏమంటున్నాడంటే మీరు మరి పితరు ఇచ్చిన ప్రతి వాగ్దానం అంట ఆ మధ్యలో మీరు నా మధ్యలో ఉంచేదేనో మీ మధ్యలో నేను ఉండబోతున్నాను దేవుడి మధ్యలో మనం ఉండబోతున్నాము మనం ఎవరిని ఉండనిక దేవుని సన్నిధిలో అంతా పరిశుధనం కాదు కదా మనం పాపనం కదా దేవుడు మనం ఎందుకు ఎన్నిక చేసుకున్నాడు ఒక్కసారి మనం గమనించాలా కదా ఎవరికి లేనియత మనకిచ్చినప్పుడు మనం ఎందుకు రోషం కలిగి ఉంటాం దేవునికి విరుద్ధంగా వద్దన్న మాట ఎందుకు చేస్తాము చేయకూడదు కదా దేవునికి రోషం పుట్టించద్దు కదా దేవుడికి వీపులు చూపెట్టద్దు కదా మనం ఎంత జాగ్రత్త కలిగి దేవుని మాట చొప్పన మనము భయం భక్తి కలిగి జీవించి ఆయనకు విధేత కలిగి మనం జీవించాల వాక్యంలో కదా ఇంకా దేవుడు ఇదిగో అబద్ధ మాటలను మీరు నమ్ముకొని చున్నారు ఇవి మీకు నిష్ప్రయోజనములు ఇదేమి మీరు దారచూర్య క్రియలను నరహత్యను చేయొచ్చు అబద్ధ పలుకుచు బయలులకు దూపం వేయచ్చు మీరేరుగని దేవతను అనుసరిస్తున్నారే చూడు అబద్ధ పలుకుచు నరహత్య చేయచ్చు క్రియలు చేయచ్చు నిష్ప్రయోజనమైనవి ఇవన్నీ పనికి నశింపజేసేటివి వాళ్ళ ఇజ్రాయెల్ ప్రజల మధ్యలో ప్రతి ఒక్కటి వాళ్ళ క్రియలను వాళ్ళ మార్గాలని దేవుడు చూపిస్తా ఉన్నాడు పర్శుధమైన దేవుడు ఈరోజు మన మార్గంలో ఏమైంది ఇవన్నీ చూపిస్తున్నప్పుడు మన నిష్ప్రయోజనమని వెంబడిస్తున్నామా ఏకి భవిస్తున్నామా ఈ పాపాన్ని అది వెంబడిస్తే అది నిష్ప్రయోజనం పనికి రాని మీరు దేవునికి విరుద్ధంగా జీవించినట్టంట కదా దేవుడు ఏమంటున్నాడు అభద్రతం పలు పలుకుచ బనకు దుఃఖం వేచు మీరు ఎరగని దేవతను అనుసరించుతున్నాయే అయినా నా నామం పెట్టబడి ఈ మందిరంలోనికి వచ్చి నా సమితిని నిలుచుతూ విడుదల నిండిన్నామని మీరు చెప్పుదురు ఇంకా ఏం మాట్లాడారట ఇది నా పరిశుద్ధమైన ఆలయము ఈ అద్భుత సాక్షాలు తడుకుచు దూపం వేయచ్చు ఈ అన్ని నామం పెట్టబడిన ఈ వచ్చి నా సమితి నిలుచుతూ విడతలు నిండిన్నామని మీరు చెప్పుతున్నారంట వాళ్ళకి దేవుడికి ఎంత దోషం పుట్టిస్తున్నారు చూడండి చూడు నా పేరు అని చెప్పుకొని లోకంలో మనం మీకు విడదలా అంటూ వాళ్ళకు నొందుతున్నా మన చెప్పుచూ మన దేవస్థానికి దేవుడికి విరుద్ధమైనవి ఈ రోజు ఎంతమంది ఉన్నారు అట్లా మనం ఇవన్నీ వాస్తపరంగా చూసుకుంటే లోకంలో చాలా మంది ఏమైనా దేవుని చూపించకుండా వాళ్ళ పేరు చూపించుకొని బతికే చాలా మంది ఉన్నారు ఇప్పుడు సంఘాలు లేవా అనేకమైన దేవుని మందిరాలు లేవా ఈ రోజు ఈ మందిరం గురించి రాస్తుండ ఈ రోజు ప్రతి మందిరం గురించి దేవుడు రాస్తూనే ఉన్నాడు హృదయాలతో రాస్తున్నాడు దేవుడు హృదయాలను ఏ విధంగా ఉంటున్నాయి నా మంది దేవాలను రాస్తున్నాడు దేవుడు ఈరోజు పేరు పెట్టుకొని మీద శిలో పెట్టుకోండి దేవునికి కదా దేవుని పేరు పెట్టుకొని మందిరాలకి దేవుడు మందిరం దేవుడు విరుద్ధన పొందుతున్నామని చెప్పి లోపలంతా రోషం పుట్టిస్తా ఉన్నారు దేవుడికి మరి ఆ మందిరాలు స్థిరపడతాయా దేవుని రాజానికి చేస్తయా పైమభక్తి కలుగునయా మరి ఎందుకు వాళ్ళతో దేవుడు మాట్లాడితే అంటే వాళ్ళు దేవుని కృపణ లేరు దేవుని ఎన్నిక వాళ్ళ పేరు మాటికే కదా వాళ్ళ పేరు చూపించుకోవడానికి లోకానికి అనేకమైనవి వాళ్ళ లోకం నిష్ప్రయోజనం చేస్తా ఉంటారు కదా ఈ మనిషి వ్యక్తి ఇంకా ప్రోగ్రామ్ చేస్తే ఇంకొక వ్యక్తి వచ్చి ఆచారాలు అయితే తను ఇవ్వబడి ఇంకా ఏం చేస్తే డెకరేషన్ చేసి దాన్ని ఇంకా ఇంపుగా తీసినప్పుడు ప్రజలంతా ఆకర్షింపబడుతున్నారు కానీ వాక్యం ఏం చెప్తుందనే మాట అక్కడ లేదు అక్కడ దేవుని మందిరం అని చెప్పుకుంటున్నారే అందులో దేవుని మహిమ లేదు దేవుని పేరు లేదు కదా వాళ్ళు పేరు పొందుతున్నారు కదా వాళ్ళు వెలుగులాగా తయారై చూపిస్తా ఉన్నారు అంతే వీళ్ళు వెళ్ళి దయ్యాలయ్యి మరి ఆ విధంగా వాడుకుంటారు దేవుడు ఆయన ముందు దొంగలిస్తా ఉన్నారు చూడండి ఏముని క్రియలు జరిగించున్నారు వీళ్ళందరూ మన విరుదీరని చెప్పుకుంటున్నారు నాదని చాటబడిన ఈ మందిరము ఈ దృష్టికి దొంగల గృహం అయిందా దొంగల గృహం కాలేదా దేవుడిది లోపలంతా ఏం చేస్తున్నారు డాన్స్ చేస్తున్నారు లోపలంతా ఏం చేస్తున్నారు దేవుని మాట కలిగేటట్టున్నారా దేవునికి విరుధమైన వాక్యాలు బయలుదేస్తా ఉన్నాయి దేవుడు ఎక్కువ మైము పొందుతాడు అందుకే దేవుడు ఏమంటున్నాడు దోషం పుట్టిస్తారు కాబట్టి నేను ఆ మందిరాలలో నేను ఉన్నానని ఇక్కడ ఈయన చెప్తా శిలా మందిర తాను మనుషులు ఎవరైతే స్థాపించుకున్న గుడారాలు ఉన్నాయో వాళ్ళని దేవుడు ఏం చేసినట్ట ఆయన వీటిని విడిచిపెట్టినా అంటున్నాడు అంటే మందిరాల దేవుడు లేడు ఇప్పుడు మందిరాలు చేసుకున్న దేవుళ్ళ మందిరాలు ఉన్నాడా లేడు కదా దేవుడు చెప్పిన ప్రకారంగా తిరిగి లేచి మన మధ్యలో ఉన్నాడు ఆయన పర్శుద్ధమయ్యే దేవుడు ఈ రోజు ఆయన పేరు చెప్పుకొని ఈ రోజు మోసకరంగా వాటిని ఎంతమంది చేస్తలేరు ఈ రోజు ఇనిమి యొక్క ప్రత్యక్షమైనట్టు దేవుడు మనకు కూడా ప్రత్యక్షమైనప్పుడు మనం చెప్పాలా వద్దా చెప్పాలా దేవుడు మనకిస్తున్న ఈ దర్శనాన్ని మనకిస్తున్నది వాక్యాన్ని మనం రోషంగలు కొరకు మనం నిలబడితే దేవుడు మనము పొందుతాడు ఎందుకంటే ఈ లోకస్తులో ఈ కాపరులు ఏమైనా అంటే ఆ దొంగలుగా గృహాలుగా మార్చారు దేవుణ్ణి ఈరోజు మనకిచ్చినది చాల్తున్నప్పుడు మనకు దొరికిన కొలది మనం ఏం చేయాలా బోధించాలా అందుకే దేవుడు అంటున్నారు నాతని చిన్న దాని దొంగల గృహ తయారు చేసుకుని మీ దృష్టికి దొంగల గృహమైన ఆలోచించుడి నేను ఈ సంగతి కనుగొనుచున్నాను ఇదే యహో ప్రతి ఒక్కరిని దేవుడు ఈ సంగతి కనుగొనుచున్నాను దేవుడు స్థాయి నుంచి ఎవరు ఏ విధంగా ఆరాధన చేస్తున్నారు అదే చూస్తా ఉన్నాడు మాట్లాడుతుంది ఈరోజు దేవుడి పట్ల దేవుడు చూపిస్తాను అనేది దేవుడు చూపిస్తాం మాట్లాడతా ఉన్నాడు నిలిపిన శిలో నన్ను నా కన్ను పోయి విచారణ చేయడి ఇజ్రాయెల్ నా దేవుడు దుష్టర్థం బట్టి నేను దానికి చేసిన కాలం చూడండి ఇదే యహోవాకు మరి ఆ కాలంలో దేవుడు ఏం చేసిడు సర్వనాశనం చేసిండు మరి అతని ఒక దాన్ని ఆచించిండు ప్రతి ఒక్క దాన్ని కదా ఆయన ఆ చెడు కాయము పుట్టింపబడ్డది ఎంత భయంకరమైన పాపం అంటే అక్కడ భయంకర పాపము ఆయన వల్ల మరి అందరూ మరి ఏమైపోయేబడ్డరు ప్రతి ఒక్కరు ఆయన ఏంటని దాన్ని ఏంటని యహుశ ఆడ అధ్యాయము ఏడా అధ్యాయము యహుష్ ఏడా అధ్యాయము పదో వచ్చిన ఇజ్రాయలు పాపం చేసిన్నారు నేను వారితో చేసిన నిబంధన వారు మీరేన్నారు శరీరమైన దాని కొంత తీసుకొని దొంగిని దొంకి తమ ప్రామాన్ని దాచి ఉంచుకొని ఉన్నారు దాన్ని కాబట్టి ఇజ్రాయేల్ శాపగ్రహస్తున్న తమ శత్రుల తమ శత్రులు ఏదైతే వెనుకతో తిరిగి వారు మీ మధ్య మీరు వారిని నిలబడి తప్ప నేను మీకు తోడై ఉండను ఈ రోజు ఇద్దరైన ప్రజలకు దేవుడు తోడై ఉండాలను అంటున్నాడు ఈ రోజు దేవుడు నీకు తోడలా తోడై ఉండకూడదా మళ్ళీ నువ్వు ఇరోక ఉంది అని ఏం కదా నశించే దాని ఈరోజు అనేకమైన విషయాల్లో వంకుతున్నామా మన పాపాన్ని ఎక్కి భవిస్తున్నామా నువ్వు దేవుడి దాంట్లో తీసుకొచ్చి దొంగనిస్తున్నావా దాచి పెట్టుకుంటున్నావా ప్రతి ఒక్కటి కూడా దేవుడు రోషంగానే దేవుడు కదా నేను సహించాను అంటాడు మీ మధ్యలో నేను ఉండాను మీ ప్రార్థనలు నేను వినను అన్నప్పుడు మన జీవితం ఏమైపోతుంది భూమి దేవుడు గాలిని నీరుని ప్రతి ఒక్కటి ఆకాశాన్ని ప్రతి ఒక్కటి దేవుడు నిర్మించాడు మరి అన్నీ ఆయన మాట వింటున్నప్పుడు మనం ఎందుకు వింటలేము ఈరోజు గాలి బంద్ చేసిననుకో నువ్వు ఊపిరి తీర్చుకొని వదిలేసేదానికే నీకు గర్వంగా దేవునికి దోషం పుట్టిస్తే ఆ గాలిని పుట్టించిన దేవుడు ఆపేస్తే జీవితం ఏంటి నీ వల్ల ప్రతి ఒక్క జంతో నష్టపోతుంది సూక్ష్మ జీవులు కూడా చనిపోతాయి ఆ గాలి వల్ల ఐదు నిమిషం కాదు మనకు అన్ని విషయాలలో కోపంగా ఉంటే దేవుడు కుపగల దేవుడు కనికరగల దేవుడు అనే దయగల దేవుడు ప్రేమ దేవుడు మనకి ఇంతగానో జాలి చూపించినప్పుడు నువ్వు ఇదే విధంగా చూపిస్తావాదాన్ని ఎందుకు చేస్తాం మనం కదా ఆకాను అన్ని తెలుసుకొని కూడా దేవుతో వాగ్దానం పొందినరు ఆ గోత్రము అందులో కేరి ఆకాలు వాళ్ళు ప్రతి ఒక్కటి నష్టపోతారు ఆ గోత్రంలో ప్రతి ఒక్కటి జంతుతో సహా నాశనమైనటువంటి దంత రాకతో కొట్టి చంపి అగ్ని చేత కాదాకా నాకు సమాధానం రాదంటాడు దేవుడు కదా ఈ రోజు కూడా దేవుడు మనకు అనేకమైన విషయాలు తెలియజేస్తూ మనకు అనేకమైన విషయాలు చెప్తున్నా కూడా మనం వినము మన ప్రాజలన్నీ మళ్ళా ఎగినంగా ఉంటే గంభీరంగా ఉంటాయి దేవా నువ్వు దిగిరా నువ్వు మాట్లాడు మరి నీ జీవితాలు ఎప్పుడు దిగి వస్తాడు దేవుడు ఎప్పుడు నీతో మాట్లాడతాడు మన జీవితాలు సమర్పించుకున్నప్పుడే కదా మనం యథార్థమైన జీవితం కలిగి దేవుడు మన మధ్యనే దిగి మనతో మాట్లాడతాడు నిక్ సమర్థమైన జీవితం లేన ఏదని మాట్లాడతాడు దేవుడు ఇజ్రాయల ప్రజలకు అనేకమైన విషయాలు తెలియజేస్తూ చూపిస్తుంటే కూడా దేవుడు మాట వినకునున్నారు ఈ శిలోకు చేసినట్టు శిలోహన్ ఆ తనులకు పోయి విచారణ చేయడి ఇస్రాయల అయినా నా జను దుష్టతం బట్టి నేను దాన్ని చేసిన కారం చూడండి ఇదే యహోబాకు నేను మీతో మాట్లాడినను పెందలకాళ లేచి మీతో మాట్లాడిన మీరు దేవుడు ఎప్పుడు లేచినట్టు లేచి మీతో మాట్లాడాలని ఎదురు చూసినా కూడా మీరు ఆయన మాట తినకయు నిమ్మను తిరిచినను మీరు ఉత్తరం ఇయ్యకు నిండిన వారై ఈ క్రియలన్నిటినీ చేసి కనుక నేను శిలోహాలకు చేసినట్టు మీకు ఆశ్రమైన నామను పెట్టబడిన ఈ మందిరంకును మీకును మీ తండ్రులకును మీకు ఇచ్చిన స్థలముకు నేను ఇలాగనే చేయదును ఎసాయము సంతానముకు మీ సహోదరులందరినీ నేను వెళ్ళబొట్టినట్లు మిమ్మను నా తనిదరలు వెళ్ళబోతును కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము వారి కొరకు మొరపెట్టినా ప్రార్థనను చేయకము నేను గతి కొనినను నేను మీ మాట వినను దేవుడు ఒకటే మాటేస్తున్నా ఆయన మాట వినడు దేవుడు నువ్వు దేవుని జీవిస్తే తన సొత్తు ఆయన మాట వినాల్సిందే ఎప్పుడైతే ఆయన మాట వినకపోతే దేవుడు ప్రార్థన వినను ఎంత బతినా కన్నీరు వేసినా ఆయన కొరకు నువ్వు ఏది చేశాయన వినని అంటున్నాడు ఎందుకంటే దేవుడు రోషంగానే దేవుడు అయిన ఆయన మాట చెప్పిన మాట వినకపోతే సర్వ నాశనం చేసేస్తాడు దేవుడు భ్రష్టత్వానికి అప్పజెత్తా అంటున్నాడు దేవుడు కష్టమనేది ఏది కూడా చేయకూడదు ఇజ్రాయేల ప్రజలు దేవుని మందిరగ మని ఎన్నో మందిరాలకు కట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని తండ్రికి రాజ్యాలు అన్ని చేస్తూ దేవుని మందిరాలు కడుతూ యాదకత్వం ధర్మం చేసుకుంటూ పాపం చేసుకుంటూ ఇజ్రాయల ప్రజలు తీసుకొని ఇప్పటిదీరి మీ కాలం దాకా జరుగుతుంటే దేవుడు ఇది మీకు ప్రత్యక్షమై ఈ వాక్యం తెలియజేస్తున్నాం వాళ్ళ మార్గంలో సరిగా లేవు వాళ్ళ జీవితాలు సరిగా లేవు నేను ఏ విధంగా ప్రార్థన తినాలా నేను వాళ్ళు ఎన్నిసార్లు వాళ్ళను పలకరించినా పెద్దలకాండ లేచి చూడు పొద్దున్న తెల్లవారుజామున దేవుడు సరము ఆయన మాట చెప్పినా కూడా వినకుండున్నారు ఇజ్రాయల ప్రజలు దేవుడు ఏం చెప్పాలనుకుంటుండో తన బిడ్డలకి మనం ఎప్పుడు వినగానే చెవులు ఉండదు మనకి మనసు ఉండదు స్థిరత్ మనలో ఉండదు దేవుడు అనేకమైన విషయాలు మనకు తెలియజేస్తే మనం అనేక మంది తప్పిస్తాం కదా ఈ లోకంలో మరి ఎందుకు ఆయన మాట్లాడుతున్నాను వినలేకుంటూ చూడు దేవుడు తన బిడ్డలకు తెలియ చేయాలని నేను మీత మాట్లాడిన పెందల కాళ్ళ లేచి మిగతా మాట్లాడిన మీరు వినకయ్యూ మిమ్మల్ని పిలిచిన మీరు ఉత్తర మీకు ఈ క్రియలను చేసి తరి కనుక నేను శిలాకు చేసినట్టు నేను ఎప్పుడు కూడా ఆశ్రయం ఉన్నట్టుగా నేను ఉండలేను మీ మధ్యలో ఉండను మీరు ఎన్ని చేసిన నేను వినను అంటున్నాడు దేవుడు అందుకే మనకు ఒకటి దేవుడు చెప్తున్నప్పుడు ఆయన మాట చొప్పున మనం మాడ వినాలా ఆయన స్వరం ఏమైనది ఆయన ఏం చెప్తుండు ఆయన మాట చొప్పున మనం నడవాలా దేవుడు అనేకమైన విషయాలు మనకు తెలియజేయాలి ఎంత దినంలో ప్రతి ఒక్క విషయం మనకు తెలియజేయాలని దేవుడు అనేక విషయాలు చెప్తా ఉంటాడు మనం వినము ఎందుకంటే తన బిడ నశించడానికి ఇష్టం లేదు ఆ దేవుడు అదే అంటాడు కదా దేవుడు తన బిడ నశించే వారి వరకే లోకానికి వచ్చిన అన్నప్పుడు నశించడానికి ఇష్టమా లేదు ఈ లోకంలో ఏం జరగబోతుందో దేవుడు ప్రతి ఒక్కటి తన బిడ్డలకు తెలియజేయాలని లేపి దేవుడు ప్రార్థన లేపుతా ఉంటాడు ప్రార్థనకి పేరు పెట్టి పిలుస్తూ ఉంటాడు మనం ఆయన మాట వినాలా మన జీవితాలను మార్చుకోవాలా కదా దేవుడు ఇక్కడ ఎన్యాకు ప్రత్యక్షమైనటు దేవుడు మనతో కూడా మాట్లాడుతుడు చూడు మరి ఆది కారణంలో ఇస్సాకు యాకోపు మరి ఇక్కడ దేవుడు ఏమంటాడంటే యాకోపుతో ఒక విషయం చెప్తా ఉంటాడు తన బిడ్డలకి అనేకమైన విషయాలు బిడ్డలన్న మాట వినిడే దేవు సంధికి రండి మీకు ఒకటి విషయం తెలియజేస్తాను నలభై తొమ్మిది మొదటి వచనం ఆది కాండంలో యాకోపు తన కుమారుని పిలిపించి ఇట్లా నేను నలభై మొదటి వఠనం యాకోపు తన కుమారుని పిలిచి ఇట్లా నేను మీరు కూడి రండి అంత్య దినములలో మీకు సంభవింపు సంగతిని మీకు తెలియజేసేదను అంటే అంత్య దినంలో జరిగే సంభవించేటి అన్నీ కూడా మీకు తెలియజేస్తాను ఇక్కడ యాకోబు తన కుమారులకు ఆ పన్నెండు మందిని పిలిచి దేవుడు ఏం చేసిండో వాళ్ళకు తెలియజేయాలని చెప్తా ఉంటాడు యాకోబుకి ఏమేమి ఇచ్చిండో అవన్నీ వాళ్ళకు తెలియజేయాలా అంతేజియ ఏం జరగబోతుందో మరి అన్ని దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఎందుకు ఇదో అద్భుతం ఎందుకు దేవుడికి చెడిపోయిందంటే ఎందుకు తిరుగుతుంది దేవునికి ఇష్టంగా జీవించలేకపోతుంది దేవుని మాట చొప్పున నడవలేకపోతుంది ఈ రోజు మనతో కూడా దేవుడు అంతేజిలో ఏం జరగబోతుందో నీకు చూపించినప్పుడు నువ్వే విధంగా జాగ్రత్తగా దేవునికి కట్టుబడి మనము జీవించాలా ఆయన ఏం చెప్తున్న ఆజ్ఞ ప్రధానంగా మనం జీవించాలా పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలా ఆయన మాట ఏం చెప్తుంది దాని ప్రకారంగా మనం జీవించాలా మన మార్గంలో మన క్రియలు అన్ని దేవుడి సన్నిధిలో దిద్దుకోవాలా కదా ఆయన చెప్పిన ఇచ్చిన వాగ్దానము మనం స్థిరపరుచుకోవాలా దేవుడు పూర్వకాలం నుంచే దేవుడు వాగ్దానం చేసుకుంటూనే తీసుకొస్తుంది కదా ఇప్పటి వరకు ఇర్మియాకు గుర్తు చేసి ఎప్పుడైతే నువ్వు ఎక్కడ వెళతావంటే నీవు యహో ద్వారంలో నిలబడు అందరంలో లోపలికి కాదు ఎక్కడంటే ద్వారము నిలబడి ఈ మాటలు చెప్పుము ద్వారంలో ఈ రోజు మనం ద్వార పాలకుల నుండి అక్కడ అనేక మందికి సువార్త ప్రకటించేటట్టుగా మనం తయారు కావాలా దేవుడు ఈ రోజు మనకు ఇనిమియా చేసినట్టు ఈ రోజు మనతో కూడా దేవుడు మాట్లాడుతా ఉన్నాడు ఈ రోజు అనేక మంది దేవుని మందిరం నడిపించేటట్టుగా మనం ఉండాలా చెప్పాలా ఈ రోజు ఏం జరగబోతుంది దేవుడు మనకి ఏం తెలియజేస్తుంది దేవుని విషయాలు వాళ్ళకు చెప్తే మరి వాళ్ళందరూ రక్షింపబడతారు ఎంతో మంది తెలియక ఈ ధాన్యతను మరి పోడగొట్టుకుంటున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ రోజు దేవుని మందిరం చెప్పుకొని నశించే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా చాలా మంది ఎంతో మంది తెలవక రోగాలతోని కృంగి కృషించి దేవుని బిడ్డలు చనిపోతూ నరకానికి వెళ్తున్నారు ఇవన్నీ సంగతులు తెలవక కదా మరి మనం తెలుసుకొని మనం ఏ విధంగా జీవిస్తున్నాం దేవుని పట్ల దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్న మాటలు కాబట్టి మనం దేవునికి యథార్థంగా జీవించి పరిశుధం ఉండి ఆయన మాట చెప్పినట్టుగా నడిస్తే దేవుడు మన ప్రార్థనలన్నీ వింటా అంటున్నాడు మరి ఆయన ప్రార్థనలు చెప్పున మనం నడుస్తున్నామా లేదని మనము చూసుకోవాలా అయితే దేవుడు అంటున్నాడు మరి యుధ మరి గోత్రం వాళ్ళు పట్టబడ్డరు కాబట్టి మన జీవితాలు కూడా చెప్పకుండా దేవునికి భయమ భక్తి కలిగి మనము జీవించాలా చిన్న వాతా దేవుడు దీవించిన దాకా నేను చిన్న సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను దేవుడు దేవుడు మా జీవితం ఎన్నో కార్యం చేసిందో మరి దేవుడు నేను మా రెండక్క వాళ్ళు విగ్రహారధిక్కులు అయితే దేవుడు ఏం చేసిందంటే ఒక గొప్ప ఈ మా అక్క ఇంట్లో జీవితంలో అక్క వాళ్ళు కాబట్టి వాళ్ళకు తరతరాల నుంచి అనేకమైన శోధనతో చోధింపబడతా ఉంటుంది సైతాన్ అయితే దేవుడు అక్కడ గొప్ప కార్యము ఏం చేసిందంటే మరి దేవుడు మేము జూన్ జూలై టైంలో మేము మీటింగ్ పెట్టినప్పుడు గ్లోరీ సిస్టర్ నతానే బ్రదరు నాలుగు వారాల చిరు రాధికా అంటే ఒక వారం వచ్చి ప్రేయర్ చేసి వెళ్ళిపోయింది తర్వాత నేను మరి అక్కడ వర్షం ప్రేయర్ చేసినప్పుడు దేవుడు నాకు ఒక బయలుపరిచిందంటే వాళ్ళకు శోధన ఏదో భయంకరమైన సర్పాల చేత పీడింపబడుతున్నారని దేవుడు నాకు అక్కడ చెప్పింది అనమాట చెప్పినప్పుడు మరి అది వాళ్ళ చెప్పినా వాళ్ళకి అర్థం కాలేదు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో తరతరాల నుంచి అది వస్తుంది కాబట్టి శోధిస్తా ఉంది సైతాను అయితే ఇది ఏ విధంగా చెప్పాలా చెప్పినా అర్థమవుతలేదు ప్రభావ మరి ఎట్లా నేను గమనం అయిపోయినా తర్వాత మా అక్క ఫోన్ చేసి మరి మా ఫ్యామిలీలో ఇట్లు ఉన్నది కదా పిల్లల పెళ్లిళ్ళు విషయంలో చాలా భయంకరంగా జరుగుతుంది పెళ్ళిళ్ళు కూడా జరుగుతలే మరి ఏ విధంగా చేయాలని మళ్ళీ ఫోన్ చేసింది ఆరు నెలలు అయిపోయింది నాలుగు నెలలు అయిపోయింది ఐదు నెలలు అయిపోయిన ఫోన్ చేస్తే అక్క నేను ముందే చెప్పినాను కదా దేవు నాకు ఇది చూపించిండు మరి ఇది ఏంది పిల్లలు మరి శోధనలో భయంకరంగా ఉంది అంటే అవును అని అన్నది అట్టే ఏ విధంగా అంటే నేను చెప్పినా కదా అక్కడ నాకు అర్థం కాలేదు మాకు ఎట్లా అన్నప్పుడు మా బాబుకు చెప్పినప్పుడు మా బావ వాళ్ళు ఏమన్నారంటే అవునా మరి ఎట్లా పోతుంది చాలా మంది కూడా మా మరి అది ఎన్ని పూజలు చేసినా ఆ దోషం పోతలేదు మరి ఏ విధంగా ఇదవుతుంది అన్నప్పుడు నేను చెప్పినా మరి ప్రార్థన ద్వారానే పోతుంది మాకు ఒక బ్రదర్ ఉన్నాడు కదా మన బ్రదర్ ఫోన్ చేసి వారు పిలిపించుకుంటారా మరి మాట్లాడతారా అన్నప్పుడు దేవుడు అక్కడ గొప్ప కార్యము చేసింది అయితే మరి ఆ సైతాన్ ఏ విధంగా ఉందంటే భయంకరంగా ఉంది ఆ సైతాన్ సర్పాలు పిల్లలను మింగేయాలని చూస్తా ఉంది వాళ్ళ పెళ్లిళ్ళులు కాకుండా వాళ్ళ వీలే కాకుండా వాళ్ళ వంశాలు ఎంతమంది ఉన్నారో వాళ్ళ వంశం మొత్తం అదే మాట్లాడుకుంటారు ఎప్పుడు చూసినా ఇవన్నీ పెళ్లిళ్ళు జరిగిన ఆటంకాలు శోధనలు పెళ్లిళ్ళు కాకుండా పిల్లలు విషయంలో మ్యాక్సిడెంట్లు జరగడము అనేకమైన వాళ్ళకి ఎక్కడ యాక్సిడెంట్ యాక్సిడెంట్ కాలనేది కాల చెయ్యారా ఏదైనా దెబ్బ దాకాలా కుట్టుబడాలా ఆ విధంగా జీవిస్తూ ఉంటే ఇక దేవున చూపించినప్పుడు వీళ్ళకి అర్థం కాదు నేను ప్రార్థన మనం సేవ జీవితంలో ఉంటాం వాళ్ళకి అన్ని చెప్పినా అర్థం కాదు దేవుడు చూపించినాక ఎట్లా చేయాలని అనుకున్నప్పుడు మా బావకు చెప్పినా ఎట్లా ఉంటుందంట మరి దీని పరిష్కారం ఎట్లా అన్నప్పుడు నేను చంద్రశేఖర్ అన్నకు చెప్పిననమాట అన్నాయిట్లు ఉన్నది మరి అట్లా జరిగిందంటే లేదు సిస్టర్ అది చాలా సైతాను కాబట్టి దానికి ఎంతో విధంగా ఉండి సమర్పణ జీతం కలిగినప్పుడే మనము అన్నిటిని ఎదిరించగలుగుతాం వాటి మీద అధికారం దేవుడు ఇచ్చిండు కానీ మనం కూడా మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు అవిటి జయిస్తాము అట్లా అడితే ఇదిగా ఉంటా అన్నప్పుడు మరి అన్నకు నెంబర్ ఇమ్మన్నప్పుడు వాళ్ళ నెంబర్ ఇచ్చినప్పుడు ప్రేర్ చేయించుకున్నారనమాట అన్న ఏదో ఊరికి బ్యాప్తికి వెళ్ళినప్పుడు చెప్పిన అప్పుడు అక్కడ అన్న ప్రేర్ చేసుకుంటూ వెళ్ళిండు వాళ్ళకి అయితే అక్క బావ మరి చేతులో కొబ్బరిని నీళ్లు పట్టుకొని ప్రేయర్ చేయించుకున్నారు ప్రేర్ చేయించుకున్న తర్వాత అప్పుడు వాళ్ళకు విడుదల దొరికింది ఎట్లా అంటే దేవుడు మరి ఎప్పుడైతే పస్తు చూపిస్తుంది అనుకుంటున్నా అప్పుడు ఎవరికే వాళ్ళు ఎన్ని పెట్టినా వెళ్ళిపోతాయి ఎప్పుడైతే నమ్మకం ప్రార్థన చేసిండో దేవుడైతే ఎప్పుడు చూపించి సాయంత్రం వరకు మళ్ళీ నాకు ఒక ఫోటో వచ్చినప్పుడు ఆ ఫోటో వాళ్ళకు పంపించినాక మళ్ళా మరి ఎప్పుడు సిస్టర్ సిస్టర్ వినిపిస్తుందా సిస్టర్ ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుంది సిస్టర్ ఓకే ఎప్పుడైతే మూడు రోజులు మీటింగ్ పెట్టిండో అన్న పది పదకొండు పన్నెండు తారీఖు ఫస్ట్ రోజు ఎప్పుడైతే అన్న మీటింగ్ పెట్టిండో అక్కడ దయ్యం గులిపోయింది అన్న ప్రార్థన స్టార్ట్ చేసిండో మా బ్రదర్ కి దర్శనం చూపించిన పెద్ద దయ్యం వచ్చి ఇట్లా చూసి ఇట్లా వెళ్ళిపోయినట్టు అది ఇంట్లోకి రాలేకపోయింది బయటికి వెళ్ళిపోయింది ఎప్పుడైతే అక్కడ దేవుడు కార్యాలు స్టార్ట్ చేసింది ఎప్పుడైతే అన్న చెప్పిండో అప్పుడు దేవుడు కార్యాలు అక్కడ స్టార్ట్ అయిపోయినాయి చూడు ఎప్పుడైతే ఆ పది పదకొండు పన్నెండు పెట్టిన తర్వాత పదమూడు తారీఖు శుక్రవారం రోజు పోయి ఓకే అన్నారు మళ్ళా ఆదివారం వరకు వాళ్ళు ఫిఫ్టీన్త్ వచ్చేసి వాళ్ళు వెంబడి వాళ్ళు భోజనాలు చేసుకొని చూసుకొని వెళ్ళిపోయింద్రు మళ్ళా పోయి దేవుడు అక్కడ గొప్ప కార్యాలు మొన్న ట్వంటీ రోజు కూడా వాడు మా ఇంటికి వచ్చేసిండ్రు భోజనాలు అయిపోయినాయి దేవుడు గొప్ప కార్యం చేసిండు అక్క ఇంట్లో మరి ఈ జనవరి ముప్పై ఒకటో తారీఖు రోజు అక్క వాళ్ళ కొడుకు ఎంగేజ్మెంట్ ఉంది మరి మార్చి రెండో తారీఖు మరి పెళ్లి కూడా ఫిక్స్ అయిపోయింది చూడు ఆ కుటుంబం ఈ కుటుంబం దేవుడు గొప్ప కార్యం చేసిండు ఇది జరగని కార్యాలు కానీ దేవుడు ప్రార్థన ద్వారా గొప్ప విజయం ఇచ్చిండు మనం ఎప్పుడైతే యజార్థం గుండి ఎప్పుడైతే ప్రార్థిస్తామో దేవుడు గొప్ప అద్భుతం చేస్తాడు మనం విశ్వాసం పెట్టాలా నమ్మకం పెట్టాలా కదా దేవుడి సంధికి తీసుకొని రావాలా చూడు కఠినమైన శోధనలు ఉన్నప్పుడు ఇవన్నీ జయించాలంటే దేవుని మాట చొప్పున నడుస్తనేది కార్యాలు జరుగుతాయి లేకుంటే జరగలేవు ఎందుకంటే దేవుడు రోషం గల దేవుడు మన పక్షను ఉన్నాడు కదా ఎంతవంటి సైతాలన తొక్కే దేవుడు విజయం ఇచ్చిన దేవుడు మనకి కదా ఎటువంటి సైతాన్ని కూడా మన ముందు నిలబడలేదు ఎందుకంటే పరిశుద్ధమైన దేవుడు దేవుడు ఇంతకుముందు మనకు వాక్యం చేత ప్రతి ఒక్క జీతం మన దేవుని కార్యాలని చూడగలుగుతాం కదా చూడు అక్క వాళ్ళు ఇంతకు ముందు చిన్న ఉన్నప్పుడు మరి అక్కడ ప్రార్థన సన్నిధికి అప్పుడప్పుడు చేరుకునే వాళ్ళు ఇంటికి వచ్చి ప్రార్థన చేసే వాళ్ళే కానీ నమ్మకం లేదు ఎప్పుడైతే ఇక్కడ ఇది ఎట్లా పోతుంది ఎన్ని విషయాలు తిరిగినాము ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినాము కూడా వాళ్ళకు సమాధానం దొరకలేదు ఎందుకంటే ఎక్కడ గుడికి పోయినా బపలను ఏ యజ్ఞాలు చేసినా హోమాలు చేసినా కూడా అది పోలేదు ఆ దోషం అనేది ఎంబడించి సైతాన్ని పీడించింది ఎప్పుడైతే అన్న ప్రార్థ నీళ్లకు కొబ్బరిలకు ప్రార్థన చేసినా అప్పుడు అది విరిగిపోయింది దేవుడు గొప్ప కార్యం చేసిండు సైతాను వెళ్ళిపోయింది వాళ్ళని విడిచిపెట్ట కుటుంబాన్ని చూడు దేవుడు కార్యము గొప్ప కార్యం చేసిండే అక్కడ చూడు అక్క ఇప్పుడు అనేకమైన విషయాలు వాళ్ళు చుట్టాలు అనుకుంటున్నారన్నమాట అక్క వాళ్ళు ఆడ ఆడపడుచు వీళ్ళందరూ అనుకుంటున్నారు మన ఇంట్లో ఎప్పుడు దోషాలు ఎప్పుడు పీడిస్తూనే ఉన్నాయి పిల్లల జీవితాలన్నీ ఖరాబ్ చేస్తున్నాయి ఎక్కడ కూడా ఫ్యామిలీలు భార్య భర్తను ఉండకుండా విడిపోవడము కొట్లాడబెట్టుకొని విడాకులు చేసుకొని జరుగుతున్నాయి మన కుటుంబంలో అని మా భావతో వాళ్ళ అక్క అక్క అన్నది లేదు అకా మనకు ఇక్కడ ప్రార్థన చేపించింది మా చెల్లె ఇక్కడ ఇంట్లో మూడు రోజులు మీటింగ్ పెట్టించిందంటే ఆమె ఒప్పుకుందనమాట దేవుడు దేవుడు అక్కడ గొప్ప గొప్ప వరదాంట్లో కూడా మంచి కార్యాలు చేస్తాడు అట్లా పెడితే కూడా మంచిగా అవుతుంది కానీ నమ్మకం అనేది అక్కడ కలిగింది చూడు అక్కడ సువార్త దేవుడు వాడుకుంటున్నాడు చూడు గొప్పగా సాక్షి పెట్టిండు వాళ్ళ ఇంట్లో శుభకార్యం ఫస్ట్ కార్యం వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ వాళ్ళందరిలో అక్కడ వాళ్ళనే స్టార్ట్ అయిపోయింది కార్యం జరుగుతుంది ఇదంతా దేవుని మహిమ దేవుని కార్యం గొప్ప సాక్ష్యం చెప్పజాలనేది చూడు ఎక్కడ పోయినా జరగదు చూడు వీళ్ళు ఎప్పుడైతే ఏ ప్రభుని స్వీకరించిండ్రో చెప్పిండ్రో ఎప్పుడైతే తీసుకొని రండి సన్నిధి కానీ ఎప్పుడైతే అన్నారో వాళ్ళు అప్పుడే నమ్మమని అన్న అన్న అన్నాడు విశ్వాసం నమ్ముతున్నావా దేవుని కార్యం చూస్తామని అనగానే వాళ్ళు నమ్ముతున్నామని అన్నప్పుడే దేవుడు అక్కడ కార్యాలు చేస్తూ తీసుకొని వచ్చాడు ఈ గొప్ప సాక్ష్యం మా కుటుంబంలో జరుగుతుంది మరి ఇదే విధంగా కుటుంబానికి రచిపోబడాలని మీరు ప్రార్థించండి చిన్న సాక్ష్యం వాక్యం దేవుడు దీవించిన దాకా నూటనైనా పరిస్థితి రా జీవనంగా తండ్రి నీకు వందనాల ప్రభా ఇంతవరకు ఒకటితే మీరు మాట మాట్లాడిన ప్రభా ఏసు ప్రభ మా మార్గములని మా క్రియలని ఏసు ప్రభ నాయనా మన ఎటువంటి తప్పులను క్షమించండినైనా కడగండి తండ్రి ఆనాడు ఇర్మికు ప్రత్యక్షమైనట్టు ఈ రోజు మాత ప్రత్యక్షం అవుతున్నారు కానీ మేము మనిషి ఏర్లేకపోతున్నాం నాయనా తండ్రి పెద్దలకు కానీ లేపుతున్నారు కానీ మేము తినకుంటున్నాం ప్రార్థానత్య చేయలేకుండా ఉంటున్నాం నాయన తండ్రి ఈ రోజు నుంచి నీ మాట చెప్పన మేము నడవాలా ప్రభా భయము పత్రిక కలిగి జీవించాలా నీకు లోబడ జీతం దయచేయండి ప్రతి ఒక్క సమకలు ఎదుర్కోవాలదేవా నువ్వు ఇచ్చిన ఆ పాలు సేనలు ప్రవహించు దేశం మేము అడుగు పెట్టాలాదేవా ఆ పర్మకాణంకి మేము అడుగు పెట్టాలంటే మేము పరిశుధపరచబడాలా దేవా విరుద్ధమైన మాలో ఎటువంటి ఉన్న తీసివేయండిదేవా పరిశుధపరచండి రక్తతో కడిగి పరిశుధపరిచి నీ వాక్యానికి ప్రకారంగా మేము జీవించి లోబడ జీతం మాకు దయచేసి ఇది రాకడికి మిమ్మల్ని అందరూ సిద్ధపరచుకోమని నదుడైనా ఏ సమడి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రేసలాడు ప్రదర్శిస్తారు మన ప్రభుత్వ యేసు క్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తొడండును గాక ఆన్లైన్ ప్రైజ్ ఆఫ్ స్టార్ట్ బ్రదర్స్ అందరికీ